మధ్వ సందేశం మధ్వాచార్యులందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చారు అనంతేశ్వరిని సన్నిధానంలో పద్మాసనంలో కూర్చున్నారు శిష్యులు భక్తులు అంతా కిక్కిరిసి ఉన్న ఆ సభాస్థలిలో అందరి ఉత్కంఠ ఉత్సుకతల తమ తుది సందేశాన్ని అందించారు ప్రియమైన శిష్యులారా భగవద్భక్తులారా భగవంతుడు మాకు అప్పగించిన అవతార కార్యం పూర్తయింది మేమిప్పుడు ఉత్తర బదిలీకి వెళ్తున్నాం ఇటుపై మేము ఉండేది అక్కడే దైవ సన్నిధిలో మీరంతా అదృష్టవంతులు కోటి జన్మల సాధనకు ఫలితంగా లభించిన వైష్ణవ జన్మను సార్థకం చేసుకుని తత్వజ్ఞానాన్ని సంపాదించుకున్నారు తత్వజ్ఞానం సంపాదించటం కన్నా ఉన్నతమైన కర్తవ్యం మరొకటి లేదు జ్ఞాన సాధనానికి నిర్దిష్ట కర్మను ఆచరించడం కన్నా వేరొక దారి లేదు నిత్యం ఆచరించాల్సిన అన్ని కర్మలని శ్రద్ధగా ఆచరించి ప్రతిఫలాన్ని ఆశించకుండా భగవంతుడికి సమర్పించాలి ఏ కర్మ యొక్క ముఖ్య లక్షణమైన శ్రీహరి ప్రీతి చెందడమే కావాలి పరమాత్మ ప్రీతి చెందితే ఇహపర సౌఖ్యాలన్నీ అయాచితంగా లభిస్తాయి స్నానం సంధ్యావందనం దేవపూజ బ్రహ్మయజ్ఞం వైశ్వదేవం మొదలైన నిత్య కర్మలలాగానే ఏకాదశి కృష్ణాష్టమి వ్రతాలను కూడా ఆచరించి వాటిని ఆచరించడం ఎలాగైతే పుణ్య సాధనం అవుతుందో ఆచరించకపోవడం కూడా అలాగే పాప సాధనం అవుతుంది గురువులను పెద్దలను గౌరవించండి దేవతలను ఆరాధించండి దేవతా తారతమ్య పరిజ్ఞానం కలిగి ఉండండి శ్రీ విష్ణు సర్వోత్తమ తత్వాన్ని ఎల్లబెళ్లలా మనసులో నిలుపుకుని ఉండండి జీవితంలో లౌకిక కార్యాన్ని పరిమితం చేసుకోండి ఆధ్యాత్మ కార్యాలకు ఎక్కువ అవకాశం కల్పించండి నిత్య కర్మలు ఎంత ముఖ్యమో సత్య ధర్మాల అనుష్ఠానం కూడా అంతే ముఖ్యం సకల ప్రాణుల హితాన్ని కోరి భగవంతుని ఆరాధించడమే నిజమైన జీవనం వర్ణాశ్రమ ధర్మాలు శాస్త్ర సమ్మతం వాటిని పాటించడం అనేది కర్మాచరణ వ్యవస్థకి అవసరం అయితే వర్ణాశ్రమ ధర్మాలకు మూలమైన వీరి సత్య ధర్మాలు వాటిని పాటించకపోతే వర్ణాశ్రమ ధర్మాలకు అర్థం లేదు జ్ఞాన సాధన సమాజానికి మూలాధారమైనది అది జరగని ఆచారం భ్రష్టాచారమే అవుతుంది కామం క్రోధం ద్వేషం అసూయ మొదలైన దోషాలన్నీ వ్యక్తిత్వ వికాసానికి ప్రబలమైన అడ్డుకోడలు వాటికి లొంగిపోకుండా నిర్మలమైన మనస్సుతో భగవంతుణ్ణి ఆరాధించండి దైవాన్ని ధర్మాన్ని అంగీకరించని ఇతర మతాలను విమర్శించండి పర మతాలను నిరాకరించడం యొక్క లక్ష్యం ఉత్తమ మత స్థాపన మాత్రమే కానీ కేవలం దూషించడం కాకూడదు ఆత్మస్థుతి పరనింద ఎన్నటికీ మానవుడు ఉన్నతికి సాధనాలు కాలేవు దుర్జనులు చేసే విపరీత ప్రచారాల మోహంలో పడి ప్రజలు పతనం కాకుండా హెచ్చరిస్తూ ఉండేటప్పట్లనే మీ బాధ్యతను విస్మరించకండి వర్ణాశ్రమాల పరమధర్మం అన్ని కాలాల్లోనూ అన్ని స్థలాల్లోనూ అన్ని కర్మలను సర్వశక్తిమంతుడు సర్వ జగత్తి రక్షకుడు అని భగవంతుణ్ణి ఆరాధించడమే ఈ ఆరాధన ఫలం శాశ్వత సుఖానికి నిలవైన ముక్తి ముందుకు ప్రీణయమో వాసుదేవం అన్నది మీ అందరికీ మహామంత్రం అవుతుంది గాక మీకు మంగళముగు గాక బదరి గమనం ఈ సందేశంతో అక్కడ చేరిన భగవద్భక్తులందరికీ తమలోనే అజ్ఞానాంధకారం ప్రతాపంచలైన అనుభూతి కలిగింది ఒక దివ్య సందేశం విన్న ఆనందంతో వాళ్లంతా పులకించిపోయారు ఈ సందేశం తర్వాత మధువులు ఐతరేయ భాష్య ప్రవచనం ప్రారంభించారు తమకు ఇష్టమైన ఆ ఉపనిషత్ మర్మాలను అరటిపండు ఒలిచిపెట్టినంత సరళంగా వివరిస్తున్నారు శ్రీహరి యొక్క మహిమను తెలిపే గ్రంథమే ఐతరేయ ఉపనిషత్ అత్యంత శ్రావ్యంగా సుందరంగా తృజ్యంగమంగా సాగుతున్న గురు ఈ ప్రవచనాన్ని వింటూ శ్రోతలు మైమరిచిపోయారు అలౌకిక ఆనందంలో మునిగిపోయి తలమయత్వంతో మధ్వ వాక్కుల అమృతాన్ని ఆస్వాదిస్తున్నారు అంతటి మహోన్నత దివ్యారాధన దేవతల్ని సైతం సంమోహన పరిచిందా అన్నట్టుగా ఒక్కసారిగా ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది గురువుల మెడలో తులసి మాల పడింది పారిజాతాలు మందారాలు వంటి దేవలోకపు పుష్పాలు ఎంత ముద్ధృతంగా ఆనంద తీర్థుల మీద దిరిశాయింటే ఆ పుష్పవృష్టి సృష్టించిన పుష్ప రాశిలో మధ్వగురువులు మునిగిపోయారు అంతా రంగురంగుల పుష్పాల మయం అందరికీ ఆతృత ఆదుత ఏ గురువులు ఎక్కడా ఎక్కడా అనుకుంటూ శిష్యులు ఆ పుష్పరాశిని సమీపించి పుష్పాలను తొలగించారు ఒక్కసారిగా మాన్పడిపోయారు చేష్టలుడిగి ఒకరినొకరు సంభ్రమాశ్చర్యాలలో చూసుకుంటూ దుఃఖాతిశయంలో మునిగిపోయారు ఎందుకంటే అక్కడ గురువులు లేరు తాను కోరుకున్న బదిలికి వెళ్లడం కోసం ఇక్కడి నుంచి గురువులు లిప్త కాలంలో అదృశ్యమయ్యారు ఇంతటి శక్తివంతుడైన జ్ఞాన స్వరూపుడైన మధ్వాచార్యులకు శిష్యులు కావడం తమ పూర్వజ్యమ సుకృతం అనుకుంటూ శిష్యులు గురు పీఠానికి నమస్కరించారు గురువు వాయుదేవుడి అవతారం అందుకేనేమో ఒకసారి అన్నారు మేము బదిరికి వెళ్లాక కూడా ఇక్కడే అదృశ్య రూపంలో ఉంటాం అలా అప్పటి పౌరాణిక క్షేత్రంగా మాత్రమే ప్రచారంలో ఉన్న ఉడిపి ఆనాటి నుంచి మధ్యల మహాత్మ్య దర్శనంతో అప్రతిమ తత్వ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది మధ్వాచార్యుల చేతుల ప్రతిష్ఠితమైన శ్రీకృష్ణుని మూర్తితో మహాపుణ్యక్షేత్రంగా ప్రపంచ ఖ్యాతిని ఆర్జించింది వెళ్లాక పద్మనాభ తీర్థులు బేలూరుకి వెళ్లి అక్కడ కొన్ని రోజులున్నారు తర్వాత అనెగొంది రాజప్రధనతో అనెగొందికి వెళ్లారు నరహరి తీర్థులు మళ్లీ కళింగ దేశానికే వెళ్లి అక్కడి తన తర్వాత వచ్చిన రాజులకు మార్గదర్శకులు అనిపించుకున్నారు అప్పుడు పద్మనాభ తీర్థుల్ని సందర్శించి మార్గదర్శనాన్ని పొందుతూ వచ్చారు శాస్త్ర తత్వాన్ని లోతుగా తెలుసుకుంటూ వచ్చారు వారు రాజుగా పాలించిన కాలంలో శత్రు సంహారం మొదలైన కార్యాలను చేసినందుకు స్మారకంగా శ్రీకూర్మ క్షేత్రంలో యోగ నరసింహుణ్ణి ప్రతిష్ఠించారు మాధవ తీర్థులు అక్షోభ్య తీర్థులు మాత్రం పద్మనాభ తీర్థుల దగ్గరే శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండిపోయారు ఉడిపికి చెందిన అష్టమాధిపతులు మధ్వగురువుల ఆదేశంతో తమ తమ సంస్థానాలలో శ్రీకృష్ణ పూజా కైంకర్యాన్ని సాగిస్తు వచ్చారు మధ్వాచార్యులు తమ్ముడైన విష్ణుతీర్థులు కొంతకాలం ఉడిపిలో ఉండి మళ్లీ తపస్సు కోసం కుమార పర్వతానికి వెళ్లిపోయారు చాలా కాలం తర్వాత శ్రీకృష్ణ దర్శనం కోసం మళ్లీ ఉడిపికి వచ్చినప్పుడు ఆయన్ని చూడగానే అక్కడ జనమంతా మధ్యలే తిరిగి వచ్చారా అన్నంత సంభ్రమంలో మునిగిపోయిన కొద్ది రోజుల్లోనే విష్ణు తీర్థులు మళ్లీ కుమార పర్వతానికి వెళ్లి అక్కడి తపో మునిగిపోయారు త్రివిక్రమ పండితులు తదితరులు గురువుల ఆదేశానుసారమే అర్థవంతమైన జీవనం సాగించే కృతకృత్యులయ్యారు విష్ణు స్తు అనేది త్రివిక్రమ పండితుల అపూర్వ కృతి వారి కుమారులైన నారాయణ పండితులు సుమధ్వ విజయం రచించి మధ్వ మహాత్మ్య ప్రసారానికి సంస్కృతమైన బాటలు వేశారు సంగ్రహ రామాయణం అణువ్యాఖ్యాన టీకా నయచంద్రిక మొదలైన అనేక ఇతర కృతులు కూడా నారాయణ పండితుల నుంచే వెలువడ్డాయి ఈ మధ్వ పరంపరలోని మాధవ తీర్థులు నాలుగు వేదాలకు విస్తృతని రచించారని ప్రతీతి అక్షోభ్యతీర్థులు స్వయంగా విద్యారణ్యులంత వారి పాండిత్య యశస్సుని అణిచి జయ స్తంభాన్ని ప్రతిష్ఠించారు జయ తీర్థులు రాసిన టేక గ్రంథాలు మధ్వల గ్రంథాల అర్థగాంభీర్యాన్ని విశిష్టమైన రీతిలో జిజ్ఞాసులకు అందించాయి వారి న్యాయసుధ వ్యాఖ్యాన ప్రపంచంలో గౌరీ ప్రసిద్ధి చెందింది మధ్వాచార్యులు రాసిన శ్రీమద్భాగవత తాత్పర్యం యొక్క గొప్పతనాన్ని విజయధ్వజ తీర్థులు రాసిన సమగ్ర భాగవత వ్యాఖ్యానం తెలియజేస్తుంది తర్వాత కాలంలో వాదిరాజులు వ్యాసరాజులు మొదలైన జ్ఞానమూర్తుల సాధన ఫలితంగా వైష్ణవ వాంగ్మయం ప్రపంచమంతా విస్తృతంగా ప్రచారమైంది వాదిరాజుల వారు మధ్య సిద్ధాంత ప్రాశస్యాన్ని భారతదేశమంతా వ్యాపింపజేసి అభినవ ఆనంద తీర్థులుగా కీర్తిపొందారు విజయేంద్రులు రఘోత్తములు మొదలైన వారి టిప్పణి గ్రంథాలు జ్ఞాన ప్రసారానికి కొత్త మంత్రాలయ గురు మహిమలు తమ మూల గురువైన మధ్వాచార్యుల వైష్ణవ తపశక్తి యొక్క మహిమల లోతుల్ని విషయమంతా వ్యాపింపజేశాయి మధ్వాచార్యుల వల్ల జయసింహరాజు ప్రభావితులైనట్లుగా వ్యాసరాజులచే విజయనగర శ్రీకృష్ణదేవరాయలు రాజులు సుధీంద్ర స్వామి రాఘవేంద్ర స్వాముల ప్రభావంతో తంజావూరు రఘునాథ నాయకులు మొదలైన రాజులు వాది సోది అరసప్ప నాయకుడు సుమతీంద్ర తీర్థులుచే శ్రీరంగ రాజులు సత్యబోధ తీర్థులచే సవణూరు ప్రాంత నవాబు స్వచ్ఛ తీర్థులు మొదలైన వారి చే మైసూరు రాజులు ప్రభావితులై మధ్య సిద్ధాంత ప్రచారానికి రాజకీయ మద్దతుని అందించారు నరహరి తీర్థుల చేత ప్రారంభమైన హరిదాస సాహిత్యం ముని త్రయంగా పిలువబడే శ్రీపాదరాయలు వ్యాసరాజులు వాదిరాజుల చేత విస్తృత ప్రచారీ దాస సాహిత్య ప్రచారంలో పురందరదాసులైతే కర్ణాటక సంగీత పితామహులుగా వాసికెక్కారు కనకదాసుల వల్ల మధ్య సిద్ధాంతంలో వర్ణ వ్యవస్థ యొక్క ఆంతర్యాన్ని సులభంగా తెలుసుకోగలిగింది ఇంకా విజయదాసులు గోపాలదాసులు జగన్నాథదాసులు వంటి హరిదాసాగ్రేసరుల వల్ల హరిదాసు సానికి విస్తరించి ప్రజలను హరి భక్తులుగా తీర్చిదిద్దేందుకు ఉపకరించింది నిజానికి హరిదాస సాహిత్యంలో ప్రచారం పొందిన శ్రీహరి ఆరాధనా సాహిత్యం మరొకటి దాని సంగీతం సాహిత్యం ఆధ్యాత్మ భావన పటిమ ఒక త్రివేణి సంగమంలా కన్నడ భాష రూపాన్ని ప్రయోజనాన్ని సిద్ధింపజేశాయి ఇంతటి అమోఘమైన సాహిత్యానికి మూల ప్రేరణ రచించిన ద్వాదశ స్తోత్రం మధ్య సిద్ధాంతం ఒక అపరూపమైన అపూర్వమైన అసాధారణమైన ఆధ్యాత్మ జీవన సరళి విష్ణు సర్వోత్తమత్వ ప్రతిపాదన వల్ల ఇదే వైష్ణవ సిద్ధాంతం మాయావాదాలను నిరసించి వాటి మాయను ఎండగట్టింది కనుక ఇదే అసలైన తత్వవాదం అద్వైత దర్శనాన్ని అత్యంత సమర్థంగా నిరాకరించడం వల్ల ఇదే ద్వైత సిద్ధాంతం వేద ప్రతిపాద్యులైన మధ్వాచార్యులకే ప్రతిష్ఠింపబడింది కనుక ఇదే శ్రీమధ్వ సిద్ధాంతం సూక్తార్థం ఋగ్వేదములో బళిత్ సూక్తం చెప్పబడింది ఈ సూక్తములో వాసుదేవుల అవతార త్రయ గొప్పదనం వివరించబడింది ఇందులో అత్యంత సంగ్రహంగా సమగ్రంగా మూడు అవతారాల జ్ఞాన బలాసిక్యాన్ని చేయడం జరిగింది ఆ మూడు అవతారాలే ప్రేతాయుగంలో ఆంజనేయుడు ద్వాపరయుగంలో భీమసేనుడు కలియుగంలో మధ్వాచార్యుడు శ్వాసరూపంలో ఈ విశ్వాన్ని ఆవహించి ఉన్న వాయువు మూల రూపం జ్ఞానంతో పరిపూర్ణము విశిష్టమైన పరిపూర్ణ బలాధిక్యము ఎలా ఉంటుందో అదే శక్తితో మూడు అవతార రూపాలలో కూడా ఉంటుందని వేదం చెబుతోంది అవతరించే శ్రీ వాయుదేవుని మూల రూపం బలాత్మకమైనది జ్ఞానముతో పరిపూర్ణము క్రీడాది గుణ విశిష్టము ఆయన శ్వాస రూపంతో ఈ విశ్వాసాన్ని ధరించి ఉంది అలాంటి వాయు రూపం ఎలా ఉంటుందో అలాగే బల జ్ఞానాదులతో కూడుకున్నదై అవతారం చేయుడు కొరకు శ్రీమన్నారాయణు జే ప్రేరేపింపబడింది వాయుదేవుని ప్రథమావతారానికి మతి అని పేరు అంటే హనుమాన్ అని పిలువబడింది ఈ రూపం జ్ఞానాత్మకుడైన శ్రీరామచంద్రుని సమీపంలో క్రీడిస్తూ భక్తిభావంతో వంగి నిలుచుంది అలాగే శ్రీరాములు వారి కార్యములను సాధించి వెడుతుంది ఈ రూపం శ్రీరామ రూపుడైన శ్రీహరి యొక్క అమృత ప్రాయాలైన మాటలను శిష్యులకు ఉపదేశించింది అలాగే శ్రీరాముని మాటలను సీతాకృతిలో దాగి ఉన్న శ్రీలక్ష్మీదేవికి చేరవేసింది వాయు శబ్దార్థం మూడు అవతారాలకు అన్వయిస్తుంది ఎక్కడైతే పరిపూర్ణ బలం పరిపూర్ణ జ్ఞానం నిండి ఉంటుందో అక్కడ వాయు శబ్ద ప్రయోగం చేయాలి బల జ్ఞాన సమాహారమే వాయు శబ్దార్థం వాయుదేవులు హనుమదవతారంలోను భీమావతారంలోను మధ్వావతారంలోను బల కార్యాన్ని జ్ఞాన కార్యాన్ని పరిపూర్ణ ప్రమాణంలో చేసిన విషయం లోనూ భగవత్ ప్రీతి కోసం ప్రయత్నమే తప్ప తన సొంత కార్యం అనేది వాయుదేవునికి లేదు భగవత్ కార్య సాధకుడు అంగత జాంబవంతాదులకు సాధ్యన సీతాన్వేషణ కార్యాన్ని ఒక హనుమంతుడే సాధించాడన్న విషయాన్ని బలిత మంత్రిమంతం చెప్తాం నిత్య ఆశయే ద్వి సప్త శివాసు దశ ప్రమతి ఈ మంత్రం పూర్వార్థంలో శ్రీవాయుదేవుల ద్వితీయ అవతార వర్ణన చేపబడి ఉంది ఉత్తరార్థంలో తృతీయ అవతారమైన మధ్వాచార్యుల వర్ణన వచ్చి ఉంది శ్రీవాయుదేవుని రెండవ అవతారమైన భీమావతారం కౌరవ సేనను నాశనం అధికమైన అన్నమును ఆరోగించగల సామర్థ్యం గలవి స్వచ్ఛంద మృత్యుపై నిత్యము శోభిల్లుతూ ఉంటుంది నూరు మంది దుర్యోధనాదులను సంహరించటమే కాక కౌరవుల మొత్తం పదకొండు అక్షోహిణీ సైన్యంలో ఆరు అక్షోహిణి సైన్యములు నాశం అందించినది భీముడు ఒకడే ఈ నిదర్శనంతో అతని బలాధిక్యాన్ని అర్థం చేసుకోవచ్చు జరాసంధ కిమ్మీర బక హిడింబ కీచకాదులను వారి సైన్యాన్ని భీముడు సంప్రదించాడు ఇది ఇతరులకు అసాధ్యం ఇందువలన వాయువు యొక్క సామర్థ్యం మూల రూపంలో ఎలాగో అవతార రూపంలో కూడా అలాగేనన్నది స్పష్టమవుతుంది బలాధిక్యాన్ని భీముడు ప్రకటించినట్లు జ్ఞానాధిక్యాన్ని ప్రకటనపరిచిన సందర్భాలు మహాభారతంలో చూడవచ్చు సప్తాగమములు సప్త శాస్త్ర జ్ఞానములో అతడు నిమగ్నుడై ఉంటాడన్న విషయము బలితని చెబుతోంది ఇలా బల జ్ఞానములు భీమునిలో అత్యధికంగా ఉన్న విషయం దృష్టాంతపూర్వకంగా తెలియవస్తుంది దేవశ్రేష్ఠుడైన ఈ వాయువు యొక్క మూడవ రూపం దశ అని ప్రసిద్ధమైంది తత్వజ్ఞానాన్ని పెతుకుటరకు శ్రీ భూ దుర్గా అను దేవేరులు మధ్యగేహ భట్టుల పత్ని శ్రీ మధ్వాచార్యులను గుర్తించారు అశ్చ వృషభ అంటూ వాయుదేవిని దేవశ్రేష్ఠుడు అని బలికాశత్వము ప్రతిపాదిస్తోంది పూర్ణ ప్రజ్ఞలు అని చెప్తోంది మధ్వాచార్యుల ముప్పై ఏడు గ్రంథములను అధ్యయనం చేసినప్పుడు వారి సర్వజ్ఞత్వం జీవోత్తమత్వం స్పష్టమవుతుంది నిర్యదీ మృశాసవసాయను శ్రీ వాయుదేవులు జ్ఞాన సజ్జనులను పరిపాలించేవారు దేవశ్రేష్ఠులు వారి యొక్క జ్ఞాన రూపంతో వెనుకటి మంత్రంలో చెప్పిన విధంగా జ్ఞానకార్యం ఎక్కువ ప్రమాణంలో చేయబడింది ఇందువలన రుద్రాది దేవతలకు విశేష జ్ఞానాన్ని పొద్దుట సాధ్యమైంది అటువంటి రుద్రాది దేవతలను ఉద్దేశించి హృదయ గుహలోనున్న సర్వస్వామి ఏ భగవంతుడు సర్వవేద ప్రతిపాద్యుడు అనే తత్వాన్ని బధించారు జ్ఞానకార్యానికై అవతరించిన శ్రీమధ్వాచార్యుడు వేదాది శాస్త్రాలను మథనం గావించి రుద్రాది దేవతలకు జ్ఞాన విశేషాన్ని అందించారని స్పష్టంగా ఇక్కడ చెప్పి అన్నారు ఈ శృతిలో స్పష్టంగా మధ్వ మాతరీశ్వ అను పేర్లతో శ్రీ వాయుదేవుల తృతీయ అవతారాన్ని ప్రస్తావించడం జరిగింది మధు అంటే ఆనందం వా అంటే తీర్థం ఆనంద తీర్థం అనే అర్థం తెలియ ఆనందాన్ని అంటే మోక్షానందాన్ని కలిగించే తీర్థం విశ్వానికి అందించినందిన ఆనంద తీర్థాచార్యులని సార్థక నామధ్యేయమని చెప్తోంది ఆనంద తీర్థ శబ్దార్థాన్ని ఐదవ సర్గం సుమధ్వ విజయంలో చూడవచ్చుంది శ్రీ వాయుదేవులు శ్రీమధ్వులుగా అవతరించి తన తండ్రి సర్వోత్తముడు అయిన శ్రీ నారాయణుచే ప్రేరితులై సకల కార్యాలను సాధించారు కృష్ణ రూపములైన లతలను దంతములను ఉంచుకుని చీవేశారు వీరి జన్మ లక్ష్మీనారాయణలచే జరిగినందున వీరు వారిరువురు కన్నా తారతమ్యంలో చిన్నవారు ఇతరుల పెద్దవారు వీరు విష్ణుభక్తుల విషయంలో కృపజూపువారు వీరికి గర్భవాసాది దోషములు లేవు వీరు పరిశుద్ధాంతఃకరణలు శ్రీమధ్వాచార్యుల వారి సకల పూర్వ పక్షములను ఖండించిన వారు లక్ష్మీ నారాయణల తర్వాత వీరు దీవోత్తములుగా ప్రసిద్ధి చెందినారు గర్భవాసాది దోషములు వీరికి లేవని రెండవ సర్గం సుమద్ధావే శ్రీ వాసుదేవులు ఆకార్యుడైన నారాయణని ఆజ్ఞతో ఈ విధముగా మూడు అవతహారాలను అంజనాదేవి కుంతి మధ్యగేహ పత్ని అనే తల్లుల ఉదరణలో ప్రవేశించారు వారి నైజ స్వభావానికి అనుగుణంగా అన్ని విధాలుగా దుష్కర్మాదులు చే స్పర్శ లేని వారై ఉండేవి దుష్కర్మల వలనలో ఉన్న క్రిముల వలన హింసకు లోబడిని వారై తిరిగారు సనాతనుడైన శ్రీహరిని ప్రతిపాదించే కారణం చేత సనా అనిపించిన నిత్యమైన వేద వాక్యాలను షత్ శాస్త్రములకు అనుగుణంగా నిదానంగా వివరించారు పంచరాత్రభారతం మూల రామాయణములనబడే పౌరుషేయ శాస్త్రాల్లో అవి వేదములంత కఠినాలు కాదన్న కారణంతో వేగంగా వ్యాఖ్యానించారు ముగ్గురు తలుల గర్భాంబుధిలోనున్నప్పటికీ వారికి ఎటువంటి దోష స్పర్శ కలగలేదని దుష్కర్మల స్పర్శ కూడా కలగలేదని వివరించినందున వీరు రుజువులు శుద్ధులు నిష్కల్మషులు అన్న విషయం స్పష్టమయ్యింది ఇదంతా వారి స్వసామర్థ్యం సాధ్యమైంది వేదాలకు శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుప్తము జ్యోతిష్యము కల్పము ఇలా షడాంగాలను అనుసంధానము చేసి వాటిలో దాగి ఉన్న అంతర్థాన్ని బయటికి సవిస్తరంగా తీసుకుని వచ్చారు వేద వ్యాఖ్యాన విషయాలలో నిదానముగా రాగమునము మహాభారత రామాయణాది పౌరుషేయ శాస్త్ర విషయంలో శీఘ్ర వాటి ప్రాధాన్యతను విశ్వానికి ఈ మద్వా ప్రతిపాద్య ద్వైత సిద్ధాంతం వేదాలు మొదలైన సకల శాస్త్రాలకు సంపూర్ణ న్యాయం చేకూర్చడం చేత ఇదే సమగ్ర వైద్య సిద్ధాంతం ప్రతిపాదనకు శ్రీ వేద వ్యాసుల మాటలలో ప్రమాణములిచ్చి సందేహాలకు తావు లేకుండా చెప్పబడిన తత్వం అలా సమగ్రత పూర్ణత్వాల లక్షణంగా ఉండటం వల్ల తత్వశాస్త్రాన్ని నిరూపించే సిద్ధాంతం ఇదొకటి మాత్రమే ఇదే మధ్వాచార్యుల అవతారంలో వాయుదేవులు మానవాళికి అందించిన జ్ఞానజ్యోతి సుత్రాన్ అఖిల గుణ సద్ధా మధ్వ నయ జయ జగత్రాన జగ తొ దూత్రా అఖిల గుణ